కీర్తన ఐదు వందలు నీవే గాక నిన్ను నమ్మితి మినేము దైవమవై నీవుండగా తగ మాదే బ్రతుకు పూరి ఒకరాతి వీరుగొల్చి బతికీనొకడు పైరు ఒక్క చెట్టు వెట్టి బతికేననీనొకడు పూరిమి పాము చేబట్టుకుని బతికీనొకడు శ్రీరమణుని దాసులా చేతిదే పో భాగ్యము ఇసుమంతమన్ను వట్టి ఏచి బతికనొకడు పసురమునింటగట్టి బకేననీనొకడు పసగావేలడిముబట్టి బకీనొకడు పసుదేశనీవు గలవారికేమి గణమ ఆకు నలము కసవునంటి బతికీనొకడు లోకులు పెక్కు ఉపాయాల లోలులై బతికేరదే ఈకడ శ్రీవెంకటేశీ మహిమలే చేకుని నీ మరుగు చొచ్చినవారే ఘనులు